తిష్స్మృతపురాణా నమామి భగవత్పాదశంకర లోక శంకర ఓ ఆప్యాయ మమాంగా చక్షుశ్రోత్రమోపదమింద్రియాణ సర్వాణి ఉపనిషదం బ్రహ్మ నిరాకు బ్రహ్మ నిరాకరోత్ ఉపనిషత్సే సుతు భాష్యకారులు తర్జితం ఉపపన్నం యోనస్తే తద్వేదే యోనస్తద్ద తద్వేద అనే మాటని భాష్యకారులు గర్జన అని వర్ణించారు అక్కడ మీకు మంత్రాలలో అలా ఎలా తెలుస్తుంది దాన్ని గర్జ అంటే మాలో ఎవరికైతే తెలుసున్నా వాడే తెలుసున్నాడు అంటే ఇది చాలా అసాధారణమైన విషయం చాలా గొప్ప విషయం అంత తేలిగ్గా తెలిసేది కాదు తెలుసున్నవాడు ఎవడో ఉంటాడండి అని ఒక ఛాలెంజింగ్ స్టేట్మెంట్గా ఉండేది ఉంది ఆయన వర్ణిస్తున్నారు యోనస్ తద్వేద తద్వేద ఆ విధంగా ఒక ఛాలెంజింగ్గా ఆ విద్యార్థి అలా ఎలా చెప్పొచ్చు ఎందుకంటే ఆచార్య బుద్ధి సంవాదము కొరకు లేకపోతే మందబుద్ధి గ్రహణ వ్యపోహార్థంచబుద్ధి ఎందుకేతన సంశయ విపర్య రూపంగా తెలుసుకున్నాడేమో అనే శంక ఆచార్యునికి లేకుండా చేయటం కొరకు ఆ విధంగా గట్టిగా ఎస్సత్యంగా చెప్పటం కూడా అంగీకారమే అది యుక్తియుక్తముగానే ఉన్నది ఉపన్నంతి అని భాష్యకర్లు ఆ విధంగా ఆ శ్లోకాన్ని ఆ మంత్రాన్ని పూర్తి చేసినారు మూడో మంత్రత సేమ్ ఐడియా కొద్దిగా భాష మార్చి మళ్ళీ అదే ఐడియా అని మళ్ళీ మనం ఈ మంత్రంలో చూడొచ్చు దానికి అవతారిక శంకరులు కొంత దానికి దాని చుట్టూ కొంత స్ట్రక్చర్ని పెట్టే ప్రయత్నం చేస్తారు సో అభిప్రాయం ఏమంటే ఆత్మచైతన్య పరమాత్మ వ్యక్తి యొక్క స్వరూపమై ఉన్నాడు దట్ ఈస్ ది ఫండమెంటల్ విజన్ ఆఫ్ ఉపనిషత్ అందరికీ అర్థమయ్యే సంగతే అంటే కొద్దిపాటి వివేక జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా కూడా అర్థమయ్యే సంగతులు రెండు ఉంటాయి ఒకటి ఈ జగత్తు అనిత్యం వాళ్ళు ఆ విషయాన్ని ముందే తెలుసుకోవాల్సి ఉంటుంది లేకపోతే రిలీజియన్ ఉండదు ఫిలాసఫీ ఉండదు జగత్త నిత్యం అయితే రెండూ కూడా ఉండవు జగత్తు అనిత్యం అది సత్యము కాదు అంచేత దాని వెంటబడ్డటంలో పురుషార్థము లేదు బుర్జార్థకామాలు పురుషార్థంగా పెట్టుకున్నా కేవల అర్ధకామాలను పురుషార్థంగా స్వీకరించరు దాన్ని ధర్మం పక్కన పెట్టుకుని పురుషార్థంగా స్వీకరిస్తారు ఇది సిచ్యువేషన్ త్రివర్గము అంటారు ద్వివర్గం అంటూ ఏమి ఉండదు ఈ జగత్తు పురుషార్థము లేదు ద్వివర్గం ఉండదు అర్థకామాలు ఓన్లీ అర్థకామాలు అనేది శాస్త్రంలో అక్కడ ఉండదు లోకంలో అక్కడక్కడ ఉంటుంది ఇప్పుడు నాస్తికులు అనబడేవారు కూడా చాలా ఎథికల్గా జీవిస్తారు నాస్తిక్ పీపుల్ వాళ్ళు అనెథికల్ పీపుల్ కాదు నిజానికి అనెథికల్ వీళ్ళు ఈ మతపరు మత జీవనాన్ని గడిపే వాళ్ళలోనే మీకు అనెథికల్ ఉంటారు సరే నాస్తికులలో అనెథికల్ చాలా తక్కువ మంది ఉంటారు జనరల్గా స్టేట్మెంట్స్ ఆర్ జనరల్ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ ఎవరుగా కనుక నాస్తికులు కూడా జగత్తు ఎందు సత్యత్వాన్ని స్వీకరించారు జగత్తు సత్యం అనుకుంటే ఎథిక్స్ కూడా బేసిస్ లేకుండా అయిపోతుంది ఎథిక్స్ మోరల్స్ లేదా గాడ్ అనేది వెదర్ యూ హ్యావ్ గాడ్ ఆర్ యూ హ్యావ్ ఎథిక్స్ అండ్ మోరల్స్ వై బికాస్ జగత్ ఈస్ నాట్ రియల్ అదనమాట సో జగత్తు యొక్క అసత్యత్వాన్ని ఏ మేరకైనా స్వీకరించినప్పుడు మాత్రమే దేర్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ కాల్డ్ గాడ్ ఆ గాడ్ అదొక ఆస్పెక్ట్ రెండవ ఆస్పెక్ట్ కారణ కార్యభావం దీన్ని నైయాయికులు వాళ్ళు చాలా బలంగా ప్రతిపాదన వాళ్ళు ఎలా చూస్తారంటే కార్యాన్ని చూసి ఊదుకుంటే అది చేతకానితరమే అవుతుంది మందబుద్ధి అవుతుంది కార్యం ఉండే కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి చపాతి మాత్రమే తెలుసున్నవాడు వంట చేయటానికి పనికిరాడు వాడు భోజనం చేయడానికి గురికొస్తాడు కానీ వంట చేయడానికి పనికిరాడు ఆట మాత్రమే తెలుసున్నవాడు వంట చేయడానికి గురికొస్తాడు కానీ గోధుమలు పండించడానికి పనికిరాడు గోధుమలు పండించడం మాత్రమే తెలుసున్న రైతు అదే గోధుమలు పండించగలుగుతాడు కానీ ఆ గోధుమ విత్తనంలో ఇంప్రూవ్మెంట్స్ చేయటం వాడికి చేస్తారు అది సైంటిస్టులే చేస్తారు సో అలాగనమాట కారణ కార్యభావం అనేది అలా ఉంటుంది సైన్స్ అంటే కారణం యొక్క మీమాంసకే సైన్స్ అంటే కార్యం మన ముందు ఉంటుంది హౌ హౌ ఎట్లు ఇది ఎలా ఎందుకుంది సైన్స్ కాబట్టి కారణ నిరూపణని బుద్ధిమంతులు చేస్తారు all those who say what they are saying there is a cause for the entire universe namely god there therefore universe is unreal number 1 universe has a cause one person denies the cause they are called naturalists they hide the cause they don't accept any cause i it is there in itself ఎక్స్టర్నల్ గా ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ దెర్ ఈజ్ నో కాజ్ ఎనీవే వాళ్ళని పక్కన పెడితే దేర్ ఈజ్ ఎ కాజ్ ఆ కాజ్ కేడ్ అని పేరు ఎన్మాజెస్ట్ ఇత్యాది భావాలని అలా వచ్చినవి కాబట్టి దెర్ ఈజ్ ఎ గాడ్ ఇప్పుడు వాట్ ఈస్ ది ఈక్వేషన్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ దట్ గాడ్ అది పాయింట్ ఓకే అంటే ఇండివిజువల్ గాడ్ కంటే సపరేట్గా ఉంటాడా ఉండగలడా ఉంటాడా ఉంటాడు అంటే ద్వైనం ఉండలేడు అంటే ద్వైనం అదే ఇక్కడ మేమాంశం సో ఇండివిజువల్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ గాడ్ అటువంటప్పుడు ఇండివిజువల్ కెన్ బి ఇండివిజువల్ నో ది గాడ్ అని ప్రశ్న అంటే ఇండివిజువల్కి బుద్ధి ఉన్నది కదా ఇంద్రియంలో బుద్ధి కలదు వీటి సహాయంతో అన్నింటినీ తెలుసుకుంటున్నాడు అదేవిధంగా ఆ గాడ్ని కూడా తెలుసుకోగలుగుతాడా అని ప్రశ్న తెలియలేడు అనే సమాధానం అది చర్చ ఓకే ఎందు వాళ్ళని తెలియలేడు ఎందుకంటే ఇండివిజువల్ గాడ్ని తెలియాలంటే హీ షుడ్ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ గాడ్ వితౌట్ స్టాండింగ్ అపార్ట్ ఫ్రమ్ గాడ్ హౌ కెన్ యూ నో గాడ్ knowing anadi it's a dual process duality it's a process in duality ah uh, dvaitam lekunna ga knowing anadi kuda knowing god holding or catching veni kuda knowing ante jnanam jnana, jnana shakti ko pattukonade chethul tho pattukunnate adi kuda then for there must be duality pattukone vadu pattukonabade adi ane duality undide raa knower known ane duality unda జువాలిటీ ఉన్నట్లయితే నోగరు వేరే నోను వేరే అవుతుంది తప్ప ఏకత్వం రాదు అప్పుడు అది అని వాళ్ళు ద్వైతులలో వర్ణిస్తారు కాబట్టి ఐ నో గాడ్ అని దీని మీద పెద్ద దండయాత్ర ఈ థింకింగ్ చాలా తప్పు మామూలుగా వీళ్ళు ఈ ద్వైతులు దాన్ని ఎలాగా చేస్తారంటే వీళ్ళు లోకానువాదం చేసి పెడతారు మీకు లోకానువాదమో కాదు మీరు చూడండి విష్ణు ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు ఆయనకి కూడా భార్య పిల్లలు పరిచారకులు వీళ్ళు చెప్పిన మాట వినడం వినకపోవడం ఇవన్నీ ఉంటాయి అంటే ఏమైనట్టు మీకు విష్ణు ఇప్పుడు ఎలా ఉన్నట్టు లోకల్ కింగ్ లాగా లేదు తర్వాత ఆయనకు ఒక ఉంటుంది అంటే అర్థమేంటి లోకల్ కింగ్ని చూసి చెప్పిన మాట కాదు అది ఆ ప్యాలెస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఇక సిటీ స్టేట్లు ఉండేవి పూర్వం ఒక సిటీయే ఒక స్టేట్ ఆ సిటీకి వాల్డ్ సిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళినా అహ్మదాబాద్ ఢిల్లీ ఎక్కడికి కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి దాన్ని బట్టి మీకు వైకుంఠం కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలిసిపోతూ ఉంటుంది సో ఈ మనం ఇక్కడ లోకంలో పెళ్లి చేసుకుని ఉంటారు ఆయన కూడా దేవులు కూడా పెళ్లి చేసుకుంటారు ఇక్కడ లోకంలో పెళ్లి చేసుకున్నాక సృష్టి ఉంటుంది అక్కడ కూడా అలాగే ఉంటుంది సో ఈ విధంగా లోకానువాదాన్ని చేసుకుంటూ పోతారు పోయి ఇప్పుడు రాజుగారు లోకల్ గా ఉండే కింగ్ ఆయనకి ఎవరి మీద ప్రీతి కలిగినదో వాడికి లాభము సంపదలు లభిస్తున్నాయి రాజుగారికి ఎవరి మీద కోపం వచ్చిందో వాడు జైల్లో పడిపోతాడు లేకపోతే వాడు శిక్షణ అనుభవిస్తాడు మరణ శిక్ష వరకు పోతుందని అయితే వాడిని ఏం చేస్తారంటే జైల్లో పడేస్తాడు జైలు అంటే అండర్ గ్రౌండ్లో ఉంటుంది ఆ జైలు ఎవరు వెళ్లలేరు అక్కడికి భటలు మాత్రమే వెళ్లగలుగుతారు అక్కడికి సూర్యుడి యొక్క కిరణములు కూడా శోకవు అక్కడ రోగాలు వస్తూ అలాగా కష్టపడిపోతూ అలాగ డంజాన్స్ అంటారు అటువంటి జైల్స్ని ఈ రాజులు మెయింటైన్ చేస్తారు అండర్ గ్రౌండ్లో దాంట్లో పడేస్తాడు అంటే అర్థమేంటి దేవుడు విష్ణువు అలా పడేస్తాడంటే నరకంలో పడేస్తాడు సో ఈ రకంగా మీకు ఆ దేవుణ్ణి లోకానువాద రూపంగా నిరూపణ చేసి పెడతారు ద్వైతులు ఫైనల్గా ఏమంటారో తెలుసునండి వాళ్ళు విష్ణువు మోక్షాన్ని ఇస్తాడు అలా అయితే రాజు గారు ప్రతి సంవత్సరం ఎవరికో అవార్డులు అలా అవార్డులు ఇస్తూ ఉంటారు ఏడాదికి ముగ్గురుకో ఐదుగురుకో లిస్టు కింద పెట్టుకుని అవార్డులు ఇస్తారు ఆ రకంగా విష్ణువు ఎవరికో కొద్ది మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు మోక్షాన్ని ఇచ్చేప్పుడు ఈ అవార్డులు ఇచ్చేప్పుడు కింగ్ కింగ్ కి ఎలా తెలుస్తాయి ఎవరికి అవార్డులు ఇవ్వాలో అన్ని కింగ్కి ఏం తెలుస్తాయి కాబట్టి మినిస్టర్స్ యొక్క రికమెండేషన్ బేసిస్ మీద అవార్డులు కింగ్ కదా మరి ఎలా ఎలాగో రాజుగారికి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరి అంటే ప్రెసిడెంట్గా ఆయన ముసలైన ఆయనకేం తెలుస్తుంది ఎవరికి అవార్డు వాళ్ళు ఆయన రికమెండేషన్ హోమ్ మినిస్ట్రీకి రికమెండేషన్స్ పోతాయి లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి వాటి ఫిల్టర్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసి ప్రెసిడెంట్స్ ఆఫీసుకి పంపిస్తారు వాళ్ళు వెళ్ళి పిలిస్తే వీళ్ళు వెళ్తే ప్రెసిడెంట్ గారు చేతితోటి ఇవ్వడమే తప్ప రణం పెట్టి ఆయనకి అంతకంటే రోలేముండదు ఆయన ఎవళ్ళకి ఎందుకు ఇస్తున్నాడో ఆయనకి ఏమీ తెలియదు ఎవరికి ఇస్తున్నామో తెలియదు ఎందుకు ఇస్తున్నామో తెలియదు గురికే ఇస్తాడంటే థింగ్ ఈజ్ లైక్ దాట్ సో మినిస్టర్స్ హెల్ప్ హిమ్ అలాగే విష్ణువు కూడా హీ నీడ్స్ సమ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎవళ్లకి మోక్షం ఇవ్వాలి అనే విషయంలో కాబట్టి విష్ణువు ఏం చేస్తాడంటే ఈ గురువు గారు చెప్పిన వాడికి మోక్షాన్ని ఇస్తాడు ఆచార్యుడు ఉంటాడు వానికి మోక్షాన్ని ఇస్తాడు మరి ఆచార్యుడు పోయాడు అనుకోండి ఆయన వైకుంఠంలో ఉంటాడు ఈ పోయిన ఆచార్యుడు వైకుంఠంలో ఉంటాడు ముందు రికమెండ్ చేస్తాడు కాబట్టి మోక్షం రెండు రకాలుగా వస్తుంది విష్ణువు డైరెక్ట్ గా తనంతా తానే అనుకునివ్వచ్చు లేకపోతే ఆచార్యుడు రికమెండ్ చేసిన వాడికి విష్ణు ఇస్తాడు ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీకు సంస్కృత భాషలో మంచి గంభీరమైన రచనతో పుస్తకాల్లో ఉన్న విషయం చెప్పాను మీకు నేను ఒక యు గాడ్ ది పాయింట్ ఇది మోక్షం కాబట్టి ద్వైతం అంటే ఇంత డౌన్ టు ది అర్త్ లెవెల్లో ఉంటుంది అది దాట్ లోకల్ కింగ్ పూర్వకాలం జమీందారులు ఉండే వారు చూడండి పిఠాపురం జమీందారు లేకపోతే గజ్వ గజ్వేల్ జమీందారు ఆ లెవెల్లో ఉంటుందది ఆ లెక్కన ఉంటుంది నిజంగా సో హౌ కెన్ దాట్ బీ ఇట్ కెనాట్ బీ లైక్ దాట్ సో మరి ఏమిటి అంటే వీడు కనుక దేవుణ్ణి తెలుసుకున్నాను అని వీడు అన్నట్లయితే నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అని వీడంటే టు నో గాడ్ ఈజ్ టు డినై గాడ్ అది దేవుడు కాదు ఎందువల్ల నువ్వు తెలుసుకున్నావు కనుక అది ఏంటండి మరో హేతువు ఏమైనా చెప్పాలి కానీ వాడు దేవుడు కాదని ఇంకో హేతువు చెప్పాలి కానీ నేను తెలుసుకున్నాను కనుక దేవుడు కాదు అని అలా చెప్తారు ఏమిటంటారు దట్ సెట్ దట్ ఈస్ ది హేతు ఇంకో హేతు అక్కర్లేదు నువ్వు తెలుసుకున్నావు గనుక వాడు దేవుడు కాదు మతం ఎస్య నా సహ వాడు దేవుడు కాదంటే వీడికి వాడు దేవుడని వీడు అనుక్కోవడం తప్పు అనమాట ఎందుకంటే దేవుడు అనంతుడు తెలియబడేది అనంతం ఎలా అవుతుంది తెలియబడేది పరిచ్ఛన్నమే అవుతుంది అని ఎవరు తెలుసుకున్నాడో ఏమని బుద్ధి చేత తెలియబడేది దేవుడు కాడు బుద్ధి పరిచ్ఛిన్నమును మాత్రమే తెలియగలుగుతుంది ఎవడు దేవుణ్ణి తెలుసుకుంటా బుద్ధితోటి దేవుణ్ణి తెలుసుకోవడం అనేది సంభవమే కాదు కాబట్టి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అనే మాట ఎవడంటాడో వాడికి తెలియనే లేదు ఎవడ ఎవడైతే నేను నేనుగా ఉంటో దేవుణ్ణి ఇతరముగా తెలియట సంభవమే కాదు కాబట్టి నేను దేవుణ్ణి తెలియటం అనేది ఏమీ ఉండదు అని ఎవడైతే అంటాడో వాడికి ఆ దేవుడి గురించి తెలిసినది ఎస్య అమతం వేదసహ ఎస్య అమతం తస్య మతం మతం ఎస్య నా వేదసహ అంచేతనే నేను మీకు దీన్ని కొంచెం మామూలుగా కొంచెం బోలీ భాషలో చెప్తే చూడండి ఒక ఆయన కానీ మీకు దేవుడు తెలుస్తున్నారు కదా నాకు తెలియకపోవడం ఏంటండి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు దేవుడు అంటే అదేలాగండి అంటే అవును మేము చిన్నప్పుడే నా మాతో పెట్టుకుని దేవుణ్ణి పూజ చేస్తూ మా ఇల్లు దేవాలయం పక్కనే ఉండేది దేవుణ్ణి పూజ చేసుకుంటూ దేవుడికి నైవేద్యం ఏదైనా నైవేద్యం పట్టుకున్నాడో దేవుడిగానే ఆయన పూజారి గారు పిలిస్తే వీడికి కూర పరిగెత్తుని పట్టుకెళ్తూ ఉంటాడు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు దేవుడు ఎలాగా వాళ్ళు ఉంటాడు దేవుడు అంటే ఎలా ఉంటాడు చతుర్భుజుడే ఉంటాడు మకర కుండలములను కలిగి ఉంటాడు మకర కుండలములు పెట్టుకున్నాడు అంటే ఆనాటికి ఆ లోకాలిటీలో ఉండే ఫ్యాషన్ అని వీళ్ళు దేవుడికి అప్లై చేసేట తెలియలేదు ఆ కుండలాలు పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు ఫ్యాషన్ పోయింది మారిపోయింది ఇప్పుడు ఫ్యాషన్ ఇప్పుడు ఫ్యాషన్ ఈజ్ అంటే ఇచ్చేయండి మీకు దేవుడు ఇప్పుడు కుండలాలి పెట్టుకోవడం పెట్టుకుంటే ఒకటే పెట్టుకోవడం ఇలాంటివి చేస్తాం సంథింగ్ లైక్ దాట్ సో మకర కొండలాలు పెట్టుకుంటాడు తర్వాత దేవుడికి ఉన్న ఆయుధాలన్నీ కూడా చూసినట్లయితే అవన్నీ అవుట్డేటెడ్ ఆయుధాలని మీకు తెలుస్తూ ఉంటుంది మిడివల్ పీరియడ్కి నాటి ఆయుధాలని సో ఇలా ఉంటాడు మాకు మేము దేవుడిని గత నలభై యాభై సంవత్సరాల నుంచి జరుగుదము మా పనే దేవుడితో అవర్ జాబ్ దేవుడు అని చెప్తారు ఆయన దేవుడి గురించి మీకు తెలియని అంశం ఏమైనా ఉందా లేదు ఎన్నో సబ్బరి ఆఖరికి లక్ష్మీదేవి దేవుడు భుగం మీద చేయివేయడం గురించి కూడా తెలుసు ఎవ్రీథింగ్ హీ నోస్ తెలియదు దేవుడు దే బిలీవ్ లైక్ దాట్ ఇప్పుడు చూడండి నేను ఒకటి వర్ణిస్తాను దేవుణ్ణి ఎవడో భక్తులు పిలిచాడు పిలిచేప్పటికీ దేవుడేమో పాచికలు ఆడుతున్నాడు వైకుంఠపాళి ఆడుతున్నాడు లక్ష్మీదేవితో కూడి ఇటు అటు పరిచారికలు నిలబడేదో వేల్చుకున్నారు ఈ లోపల పిలిచారు పిలిచాడు పిలిచే భక్తుడిని రక్షించాలనే ఆదుర్తతోటి ఈయన బయలుదేరేశాడు లేచి బయలుదేరేశాడు చెప్పులు వేసుకోలేదు బుర మీద కడుబా అయితే ఏమైంది అక్కడ సరిగ్గా ఆ టైంలోనే ఆవిడేదో తప్పు ఎత్తు వేయబోతే ఆ ఎత్తు వేయడానికి వేయలేదని ఆవిడ పట్టుకున్నాడు ఆ కొంగు విజులు పెట్టి వెళ్లాలనే జ్ఞానం కూడా లేకపోయింది ఆయన కంగారులో గజ ప్రాణావనోత్సాహి అయి ఆ కొంగు విజులు పెట్టాలనేటువంటి దృష్టి కూడా లేకపోయింది ఆ కొంగు అలాగే పట్టేస్తూనే వెళ్ళిపోతాడు కొంగు పట్టుకుంటే ఆడదేం చేస్తుంది వెనకాల కరిగిడుతున్నాయి ఆయన లాగడానికి వదిలిపెడితే కదా ఆయన వెనకాలే ఆ కొంగు చేతికి వచ్చేవరితో ఆవిడ కూడా కొంత దూరం వెనక్కి వెనకాల కరిగెట్టి శ్రీ కుచోపది చలాంచలమైన వేడడు అని వర్ణిస్తారు సో అంటే ఆయన లక్ష్మీదేవితో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని కూడా మనం దాంట్లో కూడా ప్రవేశించేసి వర్ణించడానికి ఏమీ హెజిటేట్ చేయరు కవులు ఆ దేవుణ్ణి మాకు తెలుసు టు దట్ ఎక్స్టెంట్ విల్ నో గాడ్ తెలియకపోవడమనే ప్రసక్తి లేదు అని ఎవడైతే అనుకుంటాడో మతం యస్య నవేదస ఎవడైతే చెప్తాడో ఇవన్నీ ఉపాసన కోసం అలా చెప్తారండి ఏదో ఒక భావన కోసం ఈశ్వరుని భావన చేసేప్పుడు ఆ ప్రిలిమినరీ స్టేజెస్ అలా చెప్తారండి దేవుడు అనంతుడైనా ఊరికే ఉపాసన కోసం కల్పించుకున్న రూపము తప్ప మరొకటి కాదు అలాగే ఆయుధాలు ఎవరిని కూడా ఉపాసన కోసం వచ్చినవియే వాటి అన్నిటికీ సింబల్స్ ఉంటాయి చక్రము అంటే కాలచక్రము కౌస్థ మాణిక్యము అంటే ఆత్మచైతన్యము కౌసుభ మాణిక్యం యొక్క ప్రకాశము అంటే ఆత్మచైతన్యం యొక్క ప్రకాశము గద అంటే మరొకటి కత్తి అంటే మరొకటి ఈ విధంగా ప్రతిదానికి సింబాల్ ఎక్కేనుండది అంతే తప్ప నిజంగానే రూపం ఉన్నట్టు కాదు భగవంతుడిని ఆయన పేరు విష్ణువు సర్వవ్యాపకుడు ఆయన వేవేష్టి విష్ణు సర్వవ్యాపకుడు కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి బుద్ధితోటి కొలుచుట బుద్ధితో తెలియట అంటే బుద్ధితో కొలుచుట అని అర్థం తెలియట అంటే అర్థం ఏంటి కొలుచుటేశారు తెలవడం అన్నా కొలవడం ఒకటే ఏమి తేడా లేదు డబ్బు ఎంతుందో నాకు తెలుసు అన్నీ అర్థం ఏంటండి నేను లెక్క పెట్టి దాన్ని కొలిచేసి అక్కడ ఫిక్స్ చేసి పెట్టానని కదూ కాబట్టి దేవుణ్ణి బుద్ధితో కొలవడం అన్నది సంభవమే కాదు కాబట్టి దేవుడు అన్నోన్ అండ్ అన్నోయబుల్ స్వామి వివేకానంద అంటారు గాడ్ ఈజ్ అన్నోన్ అండ్ అన్నోయబుల్ నాట్ ఓన్లీ అన్నోన్ అన్నోన్ అంటే రేపు పొద్దున్న మళ్ళీ నోన్ అవుతుందని వీడు అనుకుంటాడు నో అన్నోయబుల్ అని ఎవడైతే తెలుసుకుంటాడు అంటే ఏం చేస్తాడు తెలుసుకుని ఈ విధంగా తెలుసుకున్న తో దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే అర్థం దేవుణ్ణి పట్టుకోవాలి అని అర్థం నా యొక్క తెలివితో పట్టుకోవాలి అంటే దేవుణ్ణి కొలవాలి మెషర్ అనే ప్రవృత్తి ఆ యాటిట్యూడ్ డ్రాప్ అవుతుంది యూ డోంట్ ఎవర్ ట్రైవన్ టు మెషర్ గాడ్ దాన్ని ఏమంటారంటే జిజ్ఞాసాని వృత్తి అంటారు ఆ తెలుసుకోవాలి పట్టుకోవాలి ఇంతవరకు తెలియలేదు ఈ తెలుసుకొని పట్టుకోవాలి అనేటువంటి ప్రవృత్తి That inner uh, effort, that, uh, that uh, cognitive effort, has it dropped it out of mind. Bada atma-swarupudai munkad. Ante devunni tira-de vunte alagevun tira. There is no way of knowing God in any in normal, conventional way. Yasyamataṁ tasyamataṁ. Tarvataṁ. సో ఇంకా తర్వాత రెండో వాక్యాల్లో మళ్ళీ వస్తుంది మళ్ళీ ఈ కథ ఇంకో భాషలో మళ్ళీ చెప్తాను కాబట్టి అలా ఎవడైతే తెలుసుకున్నాడో వాడే తెలిసినవాడు ఎస్య అమతం తస్య మతం అవతారికి చూద్దాము అప్పుడేమైంది ఇంకా దీని మీద బోడంత చెప్పేది వస్తుంది ఆటోమేటిక్గా తథాచ గర్జితం అదైంది శిష్యాచార్య సంవాదాత్ ప్రతినివృత్యా అదే ఇంతవరకు అథ మన్యసే సువేదేతి యది మన్యసే సువేదేతి అని మొదలుపెట్టి యోనస్తద్వేద తద్వేద నోనవేదేతి వేద చ అంతవరకు కూడా ఆ శ్లోకాలు రెండో రెండు ఉన్నాయి ఆ రెండింటినీ కూడా ఇంతవరకు గురువు ఈ పైన శిష్యుడు మళ్లీ గురువు మళ్లీ శిష్యుడు మళ్లీ గురువు మళ్ళీ శిష్యుడు అలా విడదీసుకుంటూ వచ్చాం మనం ఇప్పుడు ఆ శిష్య ఆచార్య సంవాదం అయిపోయింది మరి మూడవ శ్లోకం ఎవళ్ళు చెప్తున్నట్టు శృతి చెప్తా స్వయంగా ఓకే ఇప్పుడు కవి రాసేప్పుడు డైరెక్ట్ స్పీచ్ లో రాస్తాడు డైరెక్ట్ స్పీచ్ లో నాలుగైదు వాక్యాలు రాసేసిన తర్వాత మళ్ళీ సడన్ గా డైరెక్ట్ స్పీచ్ అయిపోయి రాయడం అక్కడ డిస్క్రిప్షన్ మొదలవుతుంది ఇప్పుడు ఆ డిస్క్రిప్షన్ చేస్తున్నది ఎవరు కవి ఓకే అలాగే ఇక్కడ కూడా శృతి తనదైన మాటలుగా స్వేన రూపేణ తనదైన శబ్ద రూపముగా శృతి చెప్తోంది ప్రతి నివృత్తి అంటే మరలి అనగా శిష్యాచార్య సంవాదమును ముగించి అని అర్థం ఇప్పుడు స్వేన రూపేణ శ్రుతి సంవాద నివృత్తం శృతి తనదైన రూపంతో అంటే శృతి చెప్తోంది అభిప్రాయం కవి తన రూపంతో చెప్తున్నాడంటే కవి రాస్తున్నాడు ఈ పైన ఆ డైరెక్ట్ స్పీచ్లు అయ్యాయి అలాగే ఇది కూడా సో చెప్తోంది ఏం చెప్తోంది అంటే ఇంతవరకు అది గురు శిష్య సంవాదము వలన తేలిన విషయాన్ని సంవాద నివృత్తం అర్థం ఆ సంవాదం ఏం చేస్తుందంటే ఒక సందేశాన్నే నిర్వహించి తయారు నివృత్ం అని ఉంది కదా నివృత్తం ఉండాలా నిర్వృత్తం అని ఉండాలా నివృత్తం అని ఉండాలి పుస్తకంలో కరెక్ట్ చేసుకోండి ఉండాలి ఒక రేప మిస్సింగ్ వాటి రేప నిర్వృత్తం అని ఉండాలి నివృత్తం కాదు నివృత్తం అంటే తొలగుట అని అర్థం నిర్వృత్తం అంటే నిగ్గుదేలిన విషయము అది పర్నివ్వ నీకు ఎలా రాయాలో అర్థం కదా అది నిర్వృత్తం రాస్తున్నావా నిర్వృత్తం అవి రాయాల్సి ఉంటుంది రేప రాసి వాటి వెరీ నైస్ ఆ సంవాదములో నిగ్గుదేలిన విషయమును శృతి తనదైన మాటల్లో బోధిస్తోంది ఏమను బోధిస్తోంది ఎస్యామతం ఇత్యాది సో ఎస్యామతం తస్యమతం అనే శ్లోకం అనే మంత్రంతో ఆ ఇది అవతారిక ఓకే ఇప్పుడు మంత్రం వ్యాఖ్యానం ఎస్ బ్రహ్మవిద అమతం అవిజ్ఞాతం అవిదితం బ్రహ్మ ఇది మతం అభిప్రాయ నిశ్చయ ఎవనికైతే ఇటువంటి అభిప్రాయము కలదు అభిప్రాయం అంటే నిశ్చయం అంటే జనరల్ ఒపీనియన్ దాని మీద అంత పట్టుదల ఏమీ లేదు అన్నట్టుగా కాదు నిశ్చయమే సో దాని పేరే మతం మతం అంటే అభిప్రాయ నిశ్చయ నిశ్చితాభిప్రాయము గలదు ఎవరికి ఉంటుంది ఇటువంటి నిశ్చితాభిప్రాయము బ్రహ్మవేత్తకు ఉంటుంది బ్రహ్మ తెలుసున్నవాడికి ఉంటుంది తప్ప బ్రహ్మ గురించి తెలియని ఇటువంటి అభిప్రాయం ఉండదు లేదా ఇటువంటి అభిప్రాయము గలవాడు బ్రహ్మవేత్త అని మీరు రెండు విధాలుగా చెప్పవచ్చు ఏ బ్రహ్మవేత్తకైతే ఇటువంటి అభిప్రాయము గలదు ఏమిటాభిప్రాయము బ్రహ్మ అవిదితం అంటే అవిజ్ఞాతం బ్రహ్మ అమతం అంటే అవిజ్ఞాతం అవిదితం అనే ఒకటే బ్రహ్మ తెలియబడేది కాదు అనే నిశ్చితాభిప్రాయము ఏ బ్రహ్మవేత్తకు కలదో ఆయన మాత్రమే బ్రహ్మ తెలిసినవాడు ఓకే యశ్యామతం ్రహ్మ ఏ బ్రహ్మవేత్త కైతే బ్రహ్మ తెలియబడేది కాదు అనే నిశ్చితాభిప్రాయం ఉండునో ఆయన మాత్రమే బ్రహ్మను సరిగ్గా తెలుసుకున్నవాడు అభిప్రాయ సరిపడిందండి తర్వాత అయితే మతం సహ దాన్ని చెప్తున్నారు పునః దీనికి భయం చెప్పిన దానికి భిన్నంగా ఒక ఆయన ఉన్నాడు ఆయనకి దృఢ నిశ్చయం ఏమని నాకు బ్రహ్మ తెలియను అని దృఢ నిశ్చయం మాకు బ్రహ్మ తెలియను ఇప్పుడు ఉయ్యాద ఊపి వస్తూ ఉన్నాడు ఆయన పంకులు గారు ఒక ఆచార్యులు గారు ఏమండి మీరు బ్రహ్మ తెలివినా మీకు అయ్యో తెలియకోవడం ఏంటండి ఇప్పుడే ముంజల సేవ చేసి బొబ్బు పెట్టిన జోగుతు నిద్రపుచ్చి వస్తున్నాము అని చెప్పి తెలియకోవడం ఏంటండి ఇప్పుడే సో అలాగే ఒక ఆయన అభిషేకం చేసి వస్తారు ఏమండి మీకు బ్రహ్మ తెలివి నా తెలివినండి అభిషేకం పూర్తి చేసి వస్తున్నాం అని చెప్తారు మీరు ప్రతిదాన్ని మీకు అనుకూలంగా చెప్పుకోవచ్చు You can interpret it any way you like. So, Brahmam akut tele yuru. Anyway, nāma endlo yudho ondhe nana rāhmana, so Brahmam akut tele yuru. Aze, āyī niṣṭhita ghi pradhi. Niṣṭhaya āyini ke bi sandehaṁ. Mīīgi sandehaṁ da pra? Āyini ke sandehaṁ yeh, yeh, yeh, yeh, yeh, yeh, yeh, yeh. Okay? Allāya yauda yate yaudh tādu. ్రహ్మ విజానాతి సహా ఆయనకి బ్రహ్మ సుపరాము తెలియలేదు అందర్థం అయితే మరి ఈ బ్రహ్మ విషయంలో ఈ రెండు పక్షాలు పెట్టారు ఇప్పుడు ఏమిటా రెండు పక్షాలు ఎవడైతే బ్రహ్మ తెలియబడేది కాదు అంటాడో వాడికి మాత్రమే బ్రహ్మ తెలియను ఎవడైతే నాకు బ్రహ్మ తెలిసింది అని ఖచ్చితంగా చెప్తాడో వాడికి బ్రహ్మ తెలియబడనే లేదు అని రెండు పక్షాలు చెప్పారు ఈ రెండు పక్షాలని అవి అటులనే గారి సో అని శృతి నిర్ధారించి చెప్తోంది ఏమని అవిజ్ఞాతం విజానం మీరు విన్నది కరెక్టే ఎవడైతే నాకు తెలిసిందంటాడో వాడికి తెలియబడనే లేదు నువ్వు విన్నది మేము కరెక్ట్గానే విన్నాం మీరు కరెక్ట్గానే విన్నారు మీరు మీరేమో సందేహం పడద్దు ఆ రెండు పక్షములు అటులనే ఏమిటి ఆ రెండు పక్షములు విజానతాం అవిజ్ఞాతం ఎవరైతే తెలిసిందంటారో వాళ్ళకి తెలియలేదు అండ్ అవిజ్ఞాతం విజ్ఞాతం అవిజానతాం ఎవరైతే తెలియలేదు వాళ్ళకి మాత్రమే తెలిసింది ఇవి ఈ మాటలు చాలా చాలా గంభీరములైన వచనములు మీకు కూడా అనిపించచ్చు ఏ కథ కింద చెప్పుకుంటూ పోతున్నాడు ఎప్పటికీతం అవుతుంది అని ఇతం అవుతుంది ఏ సమస్య ఏం కాదు కానీ దాంట్లో ఉండే లోతు మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చూడండి సత్యము కొలవబడి మానవుని బుద్ధితో కొలవబడేది ఏదైనా సరే సత్యం కాదు అసత్యమైపోతుంది ఎందుకంటే జగత్తులో అంతర్భాగం అవుతుంది మీరు దేనినైతే కూలిచేరో అది జగత్తులో అంతర్భాగం అవుతుంది ఆ కారణంగా అది అసత్యమైపోతుంది సత్యమును మీరు కొలుచుట అనేది సంభవం కాదు మీరు సత్యస్వరూపులే ఉండగలుగుతారు యు కెన్ బి ది ట్రూత్ బట్ యు కెనాట్ నో ది ట్రూత్ వాట్ యు నో కెనాట్ బి ది ట్రూత్ అది ఆ సత్యం యొక్క స్వరూపం అంటే ఇది ఒక విషయం అంచేతనే కొన్ని దీని నుంచి వచ్చే ఇంప్లికేషన్స్ ఉంటాయి ఒకటి ఒకటి ఏంటంటే ఇప్పుడు చేతులకి చేతులుంటే ఏంటండి ఈ మధ్య మాంసము ఎముకలు అవి కాదు చేతులు అంటే చేతులు అంటే పట్టుకొనుట అనే ఫంక్షన్కి చేతులు ఉంటాయి అంచేతనే కొంతమందికి చేతులు ఊరుకోవు ఏదో ఒకటి పట్టుకుంటూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి మెడిటేషన్లో కూడా వీడికి చెప్తారు చేతుల్లో రిలాక్స్డ్గా పెట్టుకో అని చెప్తారు వాడి చేతులు రిలాక్స్డ్గా పెట్టుకోవడం ఉన్నది జనులకు తెలియదు అది ఎలాగంటే సెల్ ఫోన్ బంద్ పెట్టుకో అంటే పెట్టుకుంటాడా హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ సెల్ ఫోన్ బంద్ పెట్టుకోవడం కోసం ఉందా లేకపోతే ఆన్ చేసి మాట్లాడుకోవడం కోసం ఉందా ఈ డ్రైవర్స్ తోటి చెప్తా ఉండ బంద్ పెట్టుకోరా అన్నా సెల్ ఫోన్ బంద్ పెట్టుకో బెల్ట్ పెట్టుకో వాడు బెల్ట్ పెట్టుకోడు సెల్ ఫోన్ బంద్ పెట్టుకో అంటే బంద్ పెట్టుకోడు బికాస్ It is meant for talking, not for closing it down. Chetumallam. Kabate meditation in jipta rante, Thudu, look at the hands. You say, I am not doing this, I am not doing this. Keep it aside. I am not doing this. Then, I am not doing this. Keep the hands relaxed. Upward, relax. If you are not doing this, you are allowed. You are allowed to do this. Ready. ఇంకా మెడిటేషన్లో అది కూడా చెప్తాను నేను అది యూ రెడీ టు డూ సంథింగ్ కమాన్ స్టాప్ ఇట్ యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ రిలాక్స్ యూ టెల్ యువర్ సెల్ఫ్ ఐ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ ఐ డు నాట్ డూ ఎనీథింగ్ నా అప్పుడు చేతులు రిలాక్స్ అలాగే బుద్ధి ఇట్ ఈజ్ ఎ ఫ్యాకల్టీ అది పట్టుకుంటుంది మీరు అవసరం ఎలా ఏమిట్రా అని అడుగుతారాడ ఎవరో టక్కుమన్ అలా ఎవరో అలా వెళ్ళాడు అంటారా అనరా ఐ షుడ్ బ్యూ నో ఐ షుడ్ నో బికాస్ దట్ ఈస్ మై జాబ్ ఐ హ్యావ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ నో అండ్ దర్ ఫోర్ ఐ హ్యావ్ టు నో ఐ హెవ్ ది సెల్ ఫోన్ ఎయిర్ ఫోర్ ఐ హెవ్ టు టాక్ ఐ హెవ్ ది మౌత్ దర్ ఫార్ ఐ హెవ్ టు టాక్ పూర్వం ఒక ఆమె భర్తని చేవాట్లు పెడుతూ ఉండేది రోజు కథ ఈ భర్త పొరుగురు వెళ్లి సాయంకాలానికి తిరిగి రాలేదు ఆవిడ నోరు బాగా చాలా కష్టపడిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఎవరినో తిట్టాలి కదా అప్పుడు ఏమిటో అంత చికాక్గా ఉన్న ఏమిటమ్మాన అడిగారు ఎవరు అడిగితే రోజు ఓ నిమిషాలు ఆయన్ని తెచ్చడం అలవాటు అండి ఈవెళ తెట్టలేదు నోరంత ఉంది అంటే అప్పుడు ఎవరో సలహా చెప్పారు ఊరు బయట చింత ఉంది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఆ చింత చెట్టు లేని చెడమడా తిట్టేసి రామ్మా అబ్బా ఎంత చక్కటి సలహా చెప్పేది కానీ ఆవిడ వెళ్లి ఆ చంద్రజెట్ దగ్గర నిలబడి వాడిని తిట్టేసి ఆ చెట్టును తిట్టేసి వస్తుంది ఇంకా ఉంది కథ ఆ చెట్టు మీద ఒక పిశాచం ఉంటుంది ఆ పిశాచం ఈ తిట్లన్నీ తింటున్నాను తింటూ ఉంటుంది అని ఇంకా ఉంటుంది ఆ సో ఆ రకంగా నోరున్నందుకు ఏమిటి తిరుగుతూ ఉండాలి చెయ్యి ఉన్నందుకేమిటి దేన్నో దాన్ని తెలుపుతూ ఉండాలి కాళ్ళు ఉన్నందుకేమిటి ఇటు అటు గంతులు ఉండాలి సెల్ ఫోన్ ఉన్నందుకు మాట్లాడుతూ ఉండాలి బుద్ధి ఉన్నందుకు తెలుస్తూ ఉండాలి ఏమిటి తెలుసుకుంటావు లోకాలను తెలుసుకుంటావు ఇంకా ఏమిటి తెలుసుకుంటావు This natural tendency to bring టు బ్రింగ్ గాడ్ అండర్ ది క్యానోపీ ఆఫ్ నోయింగ్ నోయింగ్ అనేటువంటి ఒక వల అలా పెట్టి కూర్చున్నాడు మీరు దేని మీద పెడితే దాని మీద వేస్తూ ఉంటాడు ఈ నోయింగ్ అనే వల్ల దాన్ని ఇప్పుడు దేవుని మీద వేసేస్తాడు ఐ యాటిట్యూడ్ నిట్ పర్ఫెక్ట్ అండి అది పర్పస్ అది డ్రాప్ చేసినప్పుడు మాత్రమే నీకు ఆత్మతత్వం తెలుస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆల్రెడీ నెంబర్ వన్ చెప్పాను అది నో ఈస్ టు డెనఐ అది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ ఇంకా నెంబర్ త్రీ ఏంటంటే నాకు తెలుసు ఐ నో అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అది ఐనో ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ద ఎక్స్ప్రెషన్ మన లోపల ఉన్న ఒక స్వభావాన్ని అది అర్థం పడుతూ ఉంటుంది ఆ స్వభావ స్వభావానికి ఏమిటో తెలిసిన ఆ స్వభావము నాకు తెలుసు ఇప్పుడు మీరు గమనించారో లేదో ఒకడు ఉపన్యాసం చెప్తూ ఉంటాడు స్టేజ్ మీద ఐదుగురు ఆరుగురు ఉంటాడు ఒకడు చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటే ఈ నెక్స్ట్ ఉపన్యాసం చెప్పవలసిన వాడు అక్కడ ఉడికిపోతూ ఉంటాడు వీడు ఎప్పుడు ఫినిష్ చేస్తాడు అంటే అర్థమేంటి ఆయన ఫినిష్ చేసేస్తే తను చెప్పాల్సింది చెప్పచ్చు హీఈ్ యాంక్షస్ టు టెల్ ఈ కవులు ఉంటారు ఒకటి కవిత్వం చదువుతుంటే ఇంకో కవి రెడీగా ఉంటాడు వాడికి అయిపోయాడు తన కవిత్వాన్ని చదివేయాలి ది డోంట్ హ్యావ్ పేషెన్స్ లోపల సభాపదాల కోసం కూర్చుల్లో అలా కూర్చుని ఉంటారు తప్ప లేకపోతే దేడ్ర ఆ బెలూన్ లాగా ఉంటారు రెడీ టు జంప్ రెడీ టు ఎక్స్ప్లోర్ అలా ఉంటారు లోపల ప్రెషర్ ఉంటుంది వై ఆ ప్రెషర్ ఎందుకుంటుందో తెలుసిన దాని రహస్యం ఏంటంటే వాడు చెప్తున్న సబ్జెక్టు నాకు తెలుసు నేను చెప్పాలి ఈ టీవీలో నలుగురు ఐదుగురిని పోగేసి మాట్లాడినప్పుడు వాడు చెప్పేదాకా వీడు ఆగడం వాడు మధ్యలో ఉండగానే వీడి మధ్యలో ఇంటర్జెక్ట్ అవుతాడు అంటే వీడు ఆపే ప్రయత్నం చేస్తాడు నో నో హౌ కెన్ ఐ స్టాప్ ఐ హెవ్ టు టెల్ బికాస్ ఐ నో వాడు మాట్లాడుకున్నాడు వాడికి తెలియదు తెలిసిన వాడిని నేను మాట్లాడకుండా ఎలా కూర్చోగలుగుతాను సో ఐ హ్యావ్ టు టాక్ బికాస్ ఐ నో ఈ రకంగా సభల్లో సమావేశాల్లో అన్ని చోట్ల కూడా ఇంట్లో ఏ మాట్లాడుకుంటున్నాను నేను చెప్తున్నా వినండి నాకు తెలుసు నేను చెప్తున్నా వినండి అంటాను ప్రతి వాడు కూడా నాకు తెలుసు అనే దృష్టితో ముందుకు అడుగు వేస్తూ ఉంటాడు దీంట్లో ఇంకో ఇబ్బంది కూడా ఉన్నాయి ఇప్పుడు నలుగురు పండితులు కూర్చొని ఉన్నారనుకోండి వాళ్ళ ఎవరేదో చర్చించుకుంటున్నారనుకోండి వీడి చర్చలో భాగం కాదు ఇది అవుట్ సైడ్ అది వాళ్ళకి వాడే తెలియదు కూడా వీడు ఎవడో వీడికి వాళ్ళకి పరిచయం లేదు వాళ్ళు చర్చలో భాగం కాదు వీడు అయినా కూడా వీడు వాళ్ళు కనుక వ్యాకరణాల గురించి చర్చించుకుంటున్నారనుకోండి వీడు తిన్నగా ఉండలేక మధ్యలో ఇంత రిజెక్ట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తాడు ఎందుకు తెలుసిన అయినో ఈ మంగళం ఒకసారి నాకు అయింది వాళ్ళే వాళ్ళు చర్చించుకుంటున్నారు రమ రమే రమాహ సంబోధన ఏమైనా ఉండాలి హే రమే హే ఉంటుంది అదే అంబా అని శబ్దం ఉంటుంది అంబా అంబే అంబాహ హే అంబ అని అని ఉంది ప్రింట్ అదే కరెక్టు వాళ్ళు మహా ఇబ్బంది పడిపోతున్నారు ఏదో రమాసిబంలాగ మరి హే అంబ అందేమిటి అంబే అని లేదే కాదు వాడు ఎవడో అంబే అని పాడాడు వాడు తెలివి పాడ్డాడు అలాగా అదే ఉండాలి ఎందువల్ల వాళ్ళకి తెలియలేదు నేను అక్కడెక్కడో ఆ పక్కన కూర్చుని పుస్తకం చదువుకుంటా ఒకసారి తల తిప్పి అంబా హ్రస్వ అన్నాను అని సో అంబా అనే పదానికి అదే అర్థము కలిగిన ఇతర పదములు అక్క అల్లాంటి సంస్కృత పదాలు ఉన్నాయి వాటికి నదీ సంజ్ఞ కలిగిన పదములు లైక్ గౌరీ సతీ ఇవన్నీ నదీ వాటికి యు నది ఆ పదములకు సంబుద్ధి పదముగా ఉన్నప్పుడు హ్రస్వము ఉత్సవము అని సౌకర్వ వాళ్ళు ఆయన చూడరా అదే అది దాని రహస్యం అని వాళ్ళు అయా మీరెవరు మీరేమిటి రెండు ఇళ్ళ దాన్ని చేశాను a taruvata nenu aalochinchukuna why should i blurt out like that endukara alla ga nenu intervene avalsu suchindi i could explain it in two ways one i love these people papa vallu telige ibbandi padutunnaru varu janapadu chestinatlaite vallu santoshistharu ali love is always direct aithe in one corner i could notice that i have this attitude that i know undako I know, you will you have closed the door. You will have to open the door. You will have to open the door. If you open the door, I know. That's the two things. That's why I know. Three things are the same. I know, I know. Two to three is equal to six. దట్ ఈస్ హాల్ ఇస్ అంటే ఐ నో బికాస్ టూ ఇంటూ త్రీ ఈక్వల్ టు సిక్స్ లో మనకి తెలియనివి చాలా ఉన్నాయి ఒకసారి నేను బెస్టర్ అండ్ రెస్టల్ ఆయన ఫిలా మ్యాథమెటీషియన్ ఫిలాసఫర్ ఆయన ఈ గుణకారం గురించి నాలుగు పేజీలు రాశాడు అది చదివితే నాకు మర్తిపోయింది టూ ఇంటూ త్రీ అంటే అర్థం ఏంటండి టూ ఇంటూ త్రీ అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ దాట్ రెండును మూడు పెట్టి గుణించడం కంప్యూటర్లోకి వచ్చేపటికి గుణించడం అనేది ఉండదు యాక్సెప్ట్ గుణకారం కంప్యూటర్లో ఏముంటుందంటే ఎడిషన్ గా ఉంటుంది చూడండి మరి తెలుసుకోదగ్గ విషయం ఏమైనా కదా ఐ నో అంటే అక్కడికి తర్వాత ఎడిషన్ అంటే ఏమిటి దీని మీద బట్టాండస్టులు చాలా విస్తారంగా మాట్లాడతారు టూ ప్లస్ అంటే ఏమిటి 2 and 3 what is 2 what is 3 you told without knowing what it is how are you going to add we you want now 2 and 3 what is 2 and what is 3 without knowing what is 2 and 3 how are you going to add them okay 2 and 2 apples 3 and 3 apples now you add how are you going to add you add i will give you two apples plus three apples so you add రెండు పక్క పక్కన పెట్టాలి పెట్టినా కూడా టూ విత్ టూ విత్ త్రీ ఏ వాట్ హౌడా అసలు పక్క పక్కన పెట్టిన ఎప్పుడూ పక్క పక్కనే ఉన్నాయి మధ్యలో ఏదో గ్యాప్ ఉండనే ఉంటుంది కాబట్టి చాలా వెరీ కాంప్లెక్స్ ఇష్యూస్ ఇది ఇప్పుడు నేను చెప్పింది నాకు ఏమి తెలియకపోవడం చేత నేను అలా అలా ఒక్కగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను there are textbooks written on this topic you know that so but never you say i know never uh, i know an attitude epudaithe mee buddhi nunchi tolagi poyindo you are a wise man mee ko satyam mee mundu taadlavan chestundi adi kabatti matam yasya na vedasa కాబట్టి ఇదొక సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని మామూలు పరిభాషలో చెప్పి ఇప్పుడు దాన్ని సూత్రబద్ధం చేస్తున్నారు అంటే ఎస్య అమతం తహా వేద ఎస్య మతం సహా నవేద అని మామూలు భాషలో చెప్పి సో నౌ వీఆర్ ఫార్ములేటింగ్ ఎథీసెస్ ఎయిట్ అథీసిస్ అవతారిక విద్వద విదూషోక్త పక్షారయతి వివాంసుడు అవిద్వాంసుడు తెలిసినవాడు విద్వాంసుడు తెలియని వాడు అవిద్వాంసుడు వీళ్ళకి రెండు పక్షములు విద్వాంసుని పక్షము అవిద్వాంసుని పక్షము పక్షము అంటే ఈ పక్షంలో ఎవడెవడైతే ఉంటాడో వాడు విద్వాంసుడు అవుతాడు ఈ పక్షంలో ఎవరెవరు పడితే వాడు అవిద్వాంసుడు ఈ పార్టీ ఆ పార్టీ విద్వాంసుల పార్టీ అవిద్వాంసుల పార్టీ అన్నట్టుగా ఓకే నా ఏమిటి ఆ పార్టీలు అంటే అవిజ్ఞాతం విజానతాం అన్నది విద్వాంసుల పార్టీ విజ్ఞాతం అవిజానతాం అన్నది అజ్ఞాన అవిద్వాంసుల పార్టీ అది దట్ ఈస్ హౌ ద థీసిస్ కమ్స్ ఆఫ్ బోర్ డిస్కషన్ అంటే ఏమిటి గురుశిష్య సంవాదము ఆ సంవాదం నుండి తేలిన విషయాన్ని శృతి తనదైన పలుకులలో చెప్పుట నౌ కం కంక్లూడ్ ది హోల్ థింగ్ విత్ టూ బేసిక్ థీసీస్ అబౌట్ నాలెడ్జ్ అది డిస్కషన్ ఓకే తర్వాత ఇంకొకటి ఉన్నది నాలెడ్జ్ అంటే అర్థమేంటి జ్ఞానము అని మీరు అంటారు జ్ఞానము అంటే అర్థమేంటి జ్ఞానము ఓకే ఇప్పుడు సపోజ్ నేను పానీ సూత్రాలు చెప్పాను అనుకోండి అప్పుడు నాకు వ్యాకరణ జ్ఞానము గలదు అనే ఇది ఘటము అన్నారు దాన్ని ఏమంటారు ఘట జ్ఞానము ఇంద్రియంతో చూసి మీకు జ్ఞానం కలిగింది ఇప్పుడు రెండు సందర్భాలలో కూడా అంటే పుస్తకాల్లో చదివి బుద్ధిలో దాచుకుని మీరు చెప్పినప్పుడు లేదా ఒక వస్తువుని కంటితో చూసి ఇది ఇది ఫలానా అని చెప్పినప్పుడు రెండు సందర్భాల్లో కూడా జ్ఞానము అంటే ఏంటో తెలుసిన మెమొరీ అన్నారు ఇదేనా సూత్రాలు అది మెమొరీ దాంట్లో పెద్ద తెలివితే అక్కర్లేదు అయం ఘట అన్నప్పుడు దాన్ని జ్ఞానము అంటారు జ్ఞానం అంటారు అది జ్ఞానము అంటే ఇజ్ నాట్ మెమొరీ ఇట్ ఈజ్ మెమొరీ ఘట జ్ఞానం తెలుసున్నవాడు ఘటజ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఘటాన్ని చూస్తాడు ఘటజ్ఞానం లేని వాడికి ఘటము తెలియనే తెలియదు ఘటం కనబడదు తెలియకపోవడం అంటే కనబడదు దీనికి ఓ దృష్టాంతం చెప్తారు స్పానిష్ పీపుల్ షిప్ మీద బ్రెజీలియన్ కోస్ట్కి వచ్చారు ఇది నేచర్ లో పడింది సైన్స్ నాగర్యంలో పడింది షిప్ మీద బ్రెజీలియన్ కోస్ట్ కుచ్చారు బ్రెజీలియన్ కోస్ట్ కోస్ట్లో ఆ అడవి ఎందు అక్కడ ఆటవిక జాతి వల్ల ఎవరు జీవించేవాడు బలము లోపెట్టుకుని పశువులని సంహరించి పచ్చిమాంసం తినో లేకపోతే దాన్ని కాల్చుకునో ఏదో ఏడుస్తో మొత్తానికి వాళ్ళు ఆ సముద్రం నుంచి వస్తున్న ఈ స్పానిష్ పీపుల్ను చూశారు సముద్రం నుంచి అలలు రావడం ఎదుబిదురే మనుషులు రావడం ఎర్రబే కానీ వాళ్ళెవరో మనుష్యులు వస్తున్నారు మనలేరు ఇంకో రకంగా ఉన్నారు కలర్ అది డిఫరెంట్ ఉంది కానీ మనుష్యులే అని దే సా పీపుల్ బట్ దే డిడ్ నాట్ సీ షిప్స్ షిప్స్ చూడలేదు ఏం చూసారు ఏం చూసారో మనకి తెలియదు షిప్స్ అయితే చూడలేదు మరి అక్కడ షిప్స్ ఉన్నాయి కదంటే వాళ్ళు షిప్స్ని చూడలేదు ఎందువల్ల ఎందుకంటే వాళ్ళకి షిప్స్ తెలియవు తెలిస్తేనే చూస్తారు కాబట్టి వాట్ యూ కాల్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ మెమొరీ ఏమండి వాట్ ఈజ్ మెమొరీ అంటే ఇట్స్ ఏ ప్యాటర్న్ ఆఫ్ థాట్ ఒక సంకల్పం ఒక రూపంగా ఉన్న సంకల్పానికే మెమొరీ పేరు ఆ సంకల్పం పుడుతుంది ఓ రూపంలో ఉంటుంది దానికే మెమొరీ దాన్ని మీరు నాలెడ్జ్ అని వ్యవహరిస్తున్నారు అది నాలెడ్జ్ అంటే హౌ కెన్ God be part of that knowledge, which is nothing but memory. Memory enter past or present? Past. past. past. Gatamo. Satyamo. Satyamo. Satyamane gode in chide uskho avasana rahasyanate enter. Satyamane di. Adi Gatamo kadu bharishyattu kadu. Satyane gode hana sumandes. Truth is that which is present. Unnadi. ఉన్నదాన్ని సత్యం అంటారా గతించిన దాన్ని సత్యం అంటారా రాబోదాని సత్యం అంటారా ఉన్నదాని సత్యం ఉన్నది అంటే ప్రెసెంట్ నాలెడ్జ్ అంటే ప్యాస్ట్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ మెమరీ అండ్ దేర్ ఫార్ ట్రూత్ ఈజ్ వాట్ ఈజ్ దేర్ ప్రెసెంట్ అండ్ హెన్స్ ట్రూత్ కె నాట్ బీ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అవిజ్ఞాతం విజ్ఞాతం అవిజానత ట్రూత్ ఎన్నడూ కూడా జ్ఞానంలో విషయము కాలేదు ఎందుకంటే జ్ఞానము గతాన్ని మాత్రమే విషయంగా చేయగలుగుతుంది తప్ప వర్తమానాన్ని విషయముగా చేయలేదు అంచేతనే ఇప్పుడు ఇది ఇది పుష్పము ఉన్నారు దీని రోజు గులాబీ అన్నారు గులాబీ అన్నది మీ సంస్కారం అది గతం నుంచి వచ్చింది మెమొరీ నుంచి వచ్చింది అదే నామరూపాలు అన్నారు దాన్ని ఒక రూపానికి ఒక నామం యు మైనస్ ది గులాబీ ఫ్రమ్ దారండి బట్ రిమైన్స్ ఈజ్ ద ట్రూత్ which is not an object of ది మైండ్ ఏది మిగులుతుందో అది సత్ అది ఆత్మ ఆత్మగడ్డ భిన్నం కానే కాదు కాబట్టి వాట్ రిమైన్స్ ఆఫ్టర్ అబ్స్ట్రాక్టింగ్ ద నేమ్ అండ్ ఫామ్ ఈస్ ద్రూత్ విచ్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఓన్ ఇన్ అర్ సెల్ఫ్ అండ్ దట్ దే ఫర్ ఆల్ డివిజన్ ఈస్ గాంగ్ అండ్ దేర్ ఫర్ దేర్ ఈస్ నో ఫర్దర్ అనేది లేదు ఇంకా నోయింగ్ ఎప్పటి వరకు ఉన్నదో అప్పటి వరకు నామరూపాలున్నాయి గతం ఉన్నది తప్ప మెమరీ ఇమాజినేషను అవే ఉన్నాయి తప్ప సత్యం అనేది లేదు అర్థమైందండి చూడండి త్రాడును చూసి పాము అనుకుంటే దాన్ని ఏమంటారు ఇల్యూషన్ అంటారు ఒక దానిని చూసి ఇది గులాబీ అన్నారని కొన్ని దాన్ని ఏమంటారు పెర్సెప్షన్ అంటారు చూడండి బట్ ఇన్ రియాలిటీ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ పెర్సెప్షన్ అండ్ ఇల్యూషన్ ఎందుకంటే ఈ యూషణంలో పానం ఎక్కడి నుంచి వచ్చింది మేము రిగి నుంచి వచ్చింది గులాబీ అనే జ్ఞానంలో గులాబీ ఎక్కడి నుంచి వచ్చింది మేము రిగింది అంచేతనే అధ్యాస డెఫినేషన్ శంకర భగవత్వాదులు పరత్ర పూర్వదృష్టావభాస స్మృతి రూప పరత్ర పూర్వదృష్టావభాస అన్న స్మృతి రూప ఆ స్మృతి అనేది స్మృతి so all memory memory come to you add one more memory perception illusion mulu kuda same therefore whatever is illusion is not truth therefore add one more memory perception illusion untruth all of them adai jagat mithya truth is అదర్ దాన్ దిస్ కాబట్టి ట్రూత్ను తెలియట అనే ప్రసక్తి లేదు ఏది తెలియబడుతుందో అది ఇట్ ఈస్ నాట్ ట్రూత్ ఎందుకంటే పర్సెప్షన్ రిల్యూషన్ అన్ట్రూత్ నాలెడ్జ్ అన్నింటినీ ఒకే గాట కట్టేశారు అంటే గుర్రాన్ని గాటిని ఒకసారి ఒకటి కట్టేసినట్టు అయిపోయేది కూడా కాబట్టి ఈ సత్యాన్ని ఆ రెండు పక్షాలు ఎవడైతే తెలిసిందంటాడో వాడికి తెలియదు తెలియలేదన్నవాడు మాత్రమే తెలిసినవాడు అంచేతనే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఇంకొక విషయం ఉన్నది అదేంటంటే మీ గురించి మీరు ఏదైనా చెప్పండి మీ గురించి మీరు మీరు పాజిటివ్ సెన్స్ లో ఎక్సెప్టివ్గా మీరు ఏది చెప్పినా తప్పవుతుంది ఇప్పుడు చెప్పండి మీ నా గురించి నేను చెప్తా నేను బ్రాహ్మణుడను తప్పు ఎందుకంటే మీ దేహము ఓ కులంలో పుట్టింది ఆ కులాన్ని దేహానికి అప్లై చేసి ఆ దేహమే నేను అనుకుంటే బ్రాహ్మణుడు అవుతాడు అధికాడు కాబట్టి దేహమే అనుకోవడం తప్ప ఉప్ప తప్పు తప్పు నేను సన్యాసిని తప్పు నేను ముసలివాడను తప్పు నువ్వు చెప్పు ఏం చెప్తావు చెప్పు నేను ఫలానా అప్పుడు పుట్టాను తప్పు len potanu tapu you tell anything about you tapu suppose you negate you negate like saying i am not born i was not born and i will not die such a i don't have any varna na varna na varnashrama chara dharma na shankarana nirvana shaktra correct whatever you negate is the truth whatever you accept is false in negation we are doing in negation lo take knowledge and knock it off and leave it that is what you are doing in negation Therefore, knowledge is not the truth. Negation of knowledge is the truth. Avijñātam vijñānatā, vijñātam avijñānatā. We will come back. Om um, por, por, por, por namada, por namada, por namada, por namada, por namada, jate, por nasya, por namada, ya por na veva, vasiṣyate, om śānti śānti śānti śānti. అదే అదే అభిప్రాయం అభిప్రాయం అదే తెలియలేము అంటే మీరు తెలిసినట్టు తెలియబడేది కాదు అంటే అదే అవ్వ పేరే ముసలమ్మ ఆ మాట ఇది కరెక్ట్ ఓం నో అన్న దాని వెరీ గుడ్ ఎక్స్పర్సైజ్ బై స్టీన్ సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ ఐ ఎఫెక్టివ్ పీపుల్ ఆ బుక్ రాసి చాలా ఇంటర్నేషనల్ బెస్ట్ సెలర్ అది ఇన్ మేనేజ్ అండ్ మీకు చూపిస్తుంది ఏందంటే ఆయన క్లాస్ లో రెండు ఆయన క్లాస్ చెప్తూ టూ షెట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఫస్ట్ వాళ్ళకి ఒక మసక మసకగా ఒక డయాగ్రామ్ చూపిస్తారు వీళ్ళకి అట్లాంటిదే మసక మస్సుగా ఒకటి చూపిస్తారు తర్వాత ఇద్దరికి ఒక కామన్ డయాగ్రామ్ చూపిస్తే ఫస్ట్ హాఫ్ ఇల్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ ఎ యంగ్ లేడీ హాఫ్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ అన్ ఓల్డ్ లేడీ ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు చూసిన ఇంక్ వాళ్ళ మీద పడి ఆ మెయిన్ డయాగ్రామ్ లో వాళ్ళ యంగ్ లేడీయే కనిపిస్తుంటారు వెరీ గుడ్ వె వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వెళ్ళాలా ఓకే ఇవ్వష్ ఐడిపిఎల్ వాళ్ళు ఎవరండి మేడం గారు ఇంకొక వాస్తవాన్ని ఆయన ఊకే నేను అదే సార్ వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నంత ఒకసారి అయితే చెప్తాను